ఇది ఇంకో అమెరికా తెలుగు కథ నా దగ్గరే కనుక ఏదైనా మ్యాజిక్ పవర్ ఉంటే నేనేం చేస్తానో తెలుసా ముందు ఈ కాలచక్రాన్ని ఓ యాభై ఏళ్ళు వెనక్కి తిప్పేసి మీ మగాళ్ళ బుర్రల్లోనుంచి మీకున్న ఆ డిగ్రీ లేని ఓడలాగేసుకుంటాను ఏ అనకాపల్లిలోనూ స్కూల్ ఫైనల్ వరకు చదివించి అమాంతం అమెరికాలో తీసుకొచ్చి పడేసి ఇప్పుడు చూపించండి మీ ప్రతాపం అంటాను మీరేమో గొట్టం ప్యాంట్లు టెర్లిన్ షర్ట్లు వేసుకొని సిగరెట్లు కాలుస్తూ సైకిళ్ళు తొక్కుకుంటూ దారిలో కనిపించిన అమ్మాయిలకి సైట్లు కొట్టుకుంటూ కాలేజీలకి వెళ్ళి డిగ్రీలు సంపాదించారు ఆ డిగ్రీలు చాలవన్నట్టుగా అమెరికా వచ్చి ఇక్కడ ఇంకోకట్ట డిగ్రీలు తీసుకొని నాలాంటి ఇళ్ళళ్ల ముందర పెద్ద పోజులు కొడుతున్నారు మీకు చేతనైతే మాలాగా అత్యవసర చదువులతో అమెరికా వచ్చి చలామణి అప్పుడు చూద్దాం అదేమంటే చేతిలో చిల్లి గవ్వూడా లేకుండా ఇక్కడికొచ్చి ఇంతవాళ్ళం అయ్యాము అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా ఆ రోజుల్లో మీ పాకెట్లు పెన్ని లేకపోతేనే చేతుల్లో పెద్ద డిగ్రీలు కట్టా పీస్ పాస్ అంటూ నోట్లో ఇంగ్లీష్ భాష ఉన్నాయి కదా ఇక్కడికొచ్చి అక్కడికేదో మీరే అన్ని అవస్థలు పడి అంతా ఉద్ధరించినట్టుగా ఆపశ పాల్పడుతూ క్రెడిట్ అంతా పుచ్చేసుకుంటున్నారు అమ్మ అబ్బాల్ని అడక్కుండా కట్టుకున్న పెళ్లాన్ని కన్సల్ట్ చేయకుండా అమెరికా వెళ్లాలని మీ పార్టీకి మీరే డెసిషన్లు తీసేసుకున్నారు పైగా పెళ్లాన్ని పై దేశాలకి తీసుకెళ్లగలిగిన మగాడిని నేనే అంటూ అందరి ముందు కాలరెత్తుకొని తిరిగారు కదా వెనకటికి మీలాంటి వాడే ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అనుకున్నట్ట ఆ రోజుల్లో నాలాంటి అమ్మాయిలు పెళ్లెందుకు చేసుకునేవాళ్ళు తెలుసా పెళ్లైతే దర్ జగ మొగుడి పక్కన రిక్షాలో కూర్చొని హాయిగా సినిమాలకెళ్లొచ్చు అని పెళ్ళైతే పట్టుచీర కట్టుకొని చక్కగా నోములు పారంటాలు ఇవెన్ని చేసుకోవచ్చు అని నా మటుకు నేను పెళ్ళెందుకు చేసుకున్నానో తెలుసా పెళ్ళి చేసుకుంటే మా బామ్మ నాకు మామిడి పిందెల నెక్లెస్ చేయిస్తాను అంది వెంటనే సరే అన్నాను అంతేకాని మిమ్మల్ని మోహించి కాదు అట్లాంటి నాలాంటి అమ్మాయికి ఆడబడుచల్లి ఉన్న ఇక్కడికి తీసుకొచ్చి పడేసి మీ చావు మీరు చావండి అన్నారు కదా ఏనాడైనా మీరు మా గురించి పట్టించుకున్నారా పక్కన కూర్చోబెట్టుకుని ఇక్కడి భాష ఇక్కడి పద్ధతులు నెమ్మదిగా నేర్పారా తెలివితేటర్లోనేమో ఐనస్టైన్లమో ఇంగ్లీష్లో షేక్స్పియర్లమో అనుకునే మీకే అమెరికా ఇంత అయోమయంగా అనిపిస్తే మరి మాలాంటి వాళ్ల గతి గ్రహించారా మీరు పేరుకి ఆఫీస్ పార్టీలకు గెట్టుగెదర్లకు తీసుకెళ్లినట్లే తీసుకెళ్తారు అక్కడ మా కర్మానికి మమ్మల్ని వదిలేసేవాళ్లు మీపాటికి మీరు మీ తెలివితేటల్ని వెళ్లబోసుకుంటూ జల్ సగ గడిపేవారే కాని పక్కనుండి మాకేమన్నా ధైర్యమిచ్చారా అప్పట్లో మీకున్న చదువులు డాబులు మాకు లేవనే కదా మా మీద మీకు చిన్న చూపు నన్ను అడిగితే మీకంటే ఇక్కడ వాళ్లేనయ్యాం మీకన్నా వాళ్లే మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు అప్పట్లో మీకు ఇరవై గంటలు పని తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు ఎంతసేపు మీ పేరు ప్రతిష్టల గురించి పాకులాటే గానీ మా సంగతి మీకు పట్టేదే కాదు మీ మీరొక్కరే కాదులేండి ఆ రోజులో వచ్చిన మగవాళ్లందరూ ఇదే వరుస పంజరంలో చిలకలాగా పడి ఉన్న నన్ను చూసినప్పుడల్లా మన పక్కనే ఉండే మేరీ నవ్వుతూ రోజు విష్ చేసేది నేను నో ఇంగ్లీష్ అని అన్న కూడా నాతో మాట్లాడుతూనే ఉండేది ఒకరోజు తన కారులో మనం ఉన్న ఊరంతా తిప్పి చూపించింది ఎక్కడెక్కడి ఏం దొరుకుతాయో అన్నీ వివరంగా చెప్పింది మెషీన్లో డబ్బులు వేసి బట్టలు ఎలా ఉతుక్కోవాలో కూడా చూపించింది మా వాళ్లకు నేను రాసుకున్నటువంటి ఉత్తరం నా చేతులు చూసి నన్ను పోస్టాఫీస్కి తీసుకెళ్ళి ఉత్తరం డబ్బాలో ఎలా వెయ్యాలో కూడా చూపించింది నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని భయపడుతూ ఉంటే డోంట్ వరీ యుల్ బీ ఫైన్ అంటూ నవ్వుతూ ధైర్యం ఇచ్చేది నాకు నా అన్నవాళ్ళు లేని నాకు ఆ రోజుల్లో మేరీ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అప్పుడు ఆవిడిచ్చిన ప్రోత్సాహమే ఆ తర్వాత నన్ను ఇంత చేసింది అప్పట్లో ఆడవాళ్లల్లో ఒకళ్ళు అరా తప్ప అందరూ కొద్ది చదువులు వాళ్లే అయితేనే తర్వాత ఎంత ఎత్తుకెదిగారో చూడండి ఈ అమెరికా దేశం వచ్చినప్పుడు రెడీమేడ్గా మీలాగా మాకు డిగ్రీ లేకపోయినా నెమ్మది మీద మేం కూడా సంపాదించుకున్నాము ఇష్టమైన వాళ్ళము ఉద్యోగాలు చేశాము లేకుంటే గృహిణిగా జీవితాన్ని దిద్దుకున్నాము ఇంకొకళ్ళ సాయం లేకుండా పిల్లల్ని పెంచి ఎంతో బాగా పెద్ద చేశాము వాళ్ళకి సంగీతాలు సాహిత్యాలు చదువులు అన్నీ నేర్పించాము ఆడపని మగపని అని తేడా లేకుండా అన్నీ నేర్చుకున్నాం ఇప్పుడు మేము ఒక చేత్తో కారు నడపగలం ఇంకో చేత్తో కాజాలు చేయగలం విఆర్ ఆల్ ఇన్ వన్ అన్ లైక్ యూ